యూనిట్ థర్టీన్ ఫిఫ్టీ త్రీ లిసన్ ఓన్లీ స్టార్ట్ ఏం ప్రసాద్ కళ్ళజోడు ఎన్ని రోజుల నుంచి పెట్టుకుంటున్నావు నువ్వు కళ్ళజోడు పెట్టుకోవటం ఇప్పుడే చూస్తున్నాను నాలుగు రోజుల నుంచే పెట్టుకుంటున్నాను మీ పేటలో ఇల్లు ఖాళీగా ఉన్నాయా ఎందుకు నాకు కావాలి ఏం మీ ఇల్లు బాగానే ఉంది కదా ఇల్లు బాగానే ఉంది కాని ఉండటం చాలా కష్టంగా ఉంది ఏం ఇంటివాడు మంచివాడు కాదా ఇంటివాడు మంచివాడే కాని ఇల్లంతా చీకటి వెలుతురు లేదు ఎప్పుడూ లైటు ఉండాలి అంతేకాదు ఆఫీసుకు చాలా దూరం కూడా రావటం పోవటం ఎంతో కష్టం మీ పేటలో ఇళ్ల మా పేటలో ఇళ్ల అద్దెలు ఎక్కువ అయితే మా పేటలో ఇళ్ల మీ పేటలో ఇళ్ళు బాగున్నాయి పెద్దవి కూడా మీ ఇంటివాడు మంచివాడేనా మా పేటలో అందరూ మంచివాళ్లే లేరు మా ఇంటి పక్కన ఒక ఇల్లుంది రా ఇప్పుడు నాకు టైం చాలదు బస్సు కూడా ఉందో లేదో రేపు మా తమ్ముడు అటు రావాలి వాడికి మీ పేటలో కొంచెం పని ఉంది అప్పుడు వాడికి చూపించుపీట్ స్టార్ట్ ఏం ప్రసాద్ ఏం ప్రసాద్ కళ్ళజోడు ఎన్ని రోజుల నుంచి పెట్టుకుంటున్నావు కళ్ళజోడు ఎన్ని రోజుల నుంచి పెట్టుకుంటున్నావు నువ్వు కళ్ళజోడు పెట్టుకోవటం ఇప్పుడే చూస్తున్నాను నువ్వు కళ్ళజోడు పెట్టుకోవటం ఇప్పుడే చూస్తున్నాను నాలుగు రోజుల నుంచే పెట్టుకుంటున్నాను నాలుగు రోజుల నుంచే పెట్టుకుంటున్నాను మీ పేటలో ఇల్లు ఖాళీగా ఉన్నాయా మీ పేటలో ఇల్లు ఖాళీగా ఉన్నాయా ఎందుకు ఎందుకు నాకు కావాలి నాకు కావాలి ఏ మీ ఇల్లు బాగానే ఉంది కదా ఏ మీ ఇల్లు బాగానే ఉంది కదా ఇల్లు బాగానే ఉంది ఇల్లు బాగానే ఉంది కాని ఉండటం చాలా కష్టంగా ఉంది కాని ఉండటం చాలా కష్టంగా ఉంది ఏం వాడు మంచివాడు కాదా ఏం ఇంటివాడు మంచివాడు కాదా ఇంటివాడు మంచివాడే ఇంటివాడు మంచివాడే కాని ఇల్లంతా చీకటి కాని ఇల్లంతా చీకటి వెలుతురు లేదు వెలుతురు లేదు ఎప్పుడు లైట్ ఉండాలి ఎప్పుడూ లైట్ ఉండాలి అంతే కాదు ఆఫీసుకు చాలా దూరం కూడా ఆఫీసుకు చాలా దూరం కూడా రావటం పోవటం ఎంతో కష్టం రావటం పోవటం ఎంతో కష్టం మీ పేటలో ఇళ్ల కంటే మా పేటలో ఇళ్ల అద్దెలు ఎక్కువ మీ పేటలో ఇళ్ల కంటే మా పేటలో ఇళ్ల అద్దెలు ఎక్కువే మా పేటలో ఇళ్ల కంటే మీ పేటలో ఇళ్ళు బాగున్నాయి మా పేటలో ఇళ్ల కంటే మీ పేటలో ఇళ్ళు బాగున్నాయి పెద్దవి కూడా పెద్దవి కూడా మీడు మంచి వాడేనా మీ ఇంటివాడు మంచివాడేనా అందరూ మంచివాళ్లే మా పేటలో అందరూ మంచివాళ్లే చెడ్డవాళ్లేరు చెడ్డవాళ్లేరు మా ఇంటి పక్కన ఒక ఇల్లుంది రా మా ఇంటి పక్కన ఒక ఇల్లుంది రా ఇప్పుడు నాకు టైం చాలదు ఇప్పుడు నాకు టైం చాలదు బస్సు కూడా ఉందో లేదో బస్సు కూడా ఉందో లేదో రేపు మా తమ్ముడు అటు రావాలి రేపు మా తమ్ముడు అటు రావాలి వాడికి మీ పేటలో కొంచెం పని ఉంది వాడికి మీ పేటలో కొంచెం పని ఉంది అప్పుడు వాడికి చూపించు అప్పుడు వారికి చూపించు డ్రిల్స్ రెప్యుటేషన్ డ్రిల్ స్టార్ట్ గీత నువ్వు ఆ కుర్చీలో కూర్చోటం ఎంతో కష్టం గీత నువ్వు ఆ కుర్చీలో కూర్చోటం ఎంతో కష్టం సరళ నువ్వు మల్లెపూలు పెట్టుకోవటం ఇప్పుడే చూస్తున్నాను సరళ నువ్వు మల్లెపూలు పెట్టుకోవటం ఇప్పుడే చూస్తున్నాను రవి పగలు నిద్రపోవటం మంచిది కాదు రవి మంచిది కాదు గోపి రేపు అటుపోవటం చాలా కష్టం గోపి రేపు అటుపోవటం చాలా కష్టం గిరిజా మీ ఇంటికి రావటం నాకు ఎంతో ఇష్టం గిరిజ మీ ఇంటికి రావటం నాకు ఎంతో ఇష్టం శర్మ ఎక్కువగా తినటం మంచిది కాదు శర్మ ఎక్కువగా తినటం మంచిది కాదు చీకట్లో వెళ్లటం మంచిది కాదు చీకట్లో వెళ్లటం మంచిది కాదు నీ పుస్తకం అతనికి చూపించటం మంచిది కాదు నాకు చూపించు నీ పుస్తకం అతనికి చూపించటం మంచిది కాదు నాకు చూపించు అందరూ మంచివాళ్లే అందరూ మంచివాళ్లే ఎప్పుడూ తినటం మంచిది కాదు ఎప్పుడూ తినటం మంచిది కాదు అంతా గది అంతా చీకటి ఇల్లంతా బాగున్నది శర్మ కంటే రవి మంచివాడు శర్మ కంటే రవి మంచివాడు సుబ్బారావు కంటే శర్మ పెద్దవాడు సుబ్బారావు కంటే శర్మ పెద్దవాడు నేను చిన్నవాణ్ణి నేను చిన్నవాణ్ణి నా పుస్తకం కంటే నీ పుస్తకం ఖరీదు ఎక్కువ ఖరీదు ఎక్కువ మా ఇంటి కంటే మీ ఇల్లు పెద్దది శర్మ అక్కడ ఉన్నాడో లేడో శర్మ అక్కడ ఉన్నాడో లేడో ఇప్పుడు బస్సు ఉందో లేదో ఇప్పుడు బస్సు ఉందో లేదో నా సంచిలో డబ్బులు ఉన్నాయో లేవో నా సంచిలో డబ్బులు ఉన్నాయో లేవో మా నాన్నగారు ఇప్పుడు ఇంట్లో ఉన్నారో లేరో మా నాన్నగారు ఇప్పుడు ఇంట్లో ఉన్నారో లేరో డ్రిల్. చూస్తున్నాను తినటం తినటం ఇప్పుడే చూస్తున్నాను పూరీలు తినటం ఇప్పుడే చూస్తున్నాను నువ్వు నువ్వు పూరీలు తినటం ఇప్పుడే చూస్తున్నాను పోవటం ఎంతో కష్టం రావటం రావటం పోవటం ఎంతో కష్టం ఆఫీసుకు ఆఫీసుకు రావటం పోవటం ఎంతో కష్టం ఇంటి నుంచి ఇంటి నుంచి ఆఫీసుకు రావటం పోవటం ఎంతో కష్టం ఉండాలి లైటు లైటు ఉండాలి ఎప్పుడు ఎప్పుడు లైట్ ఉండాలి మా గదిలో ఎప్పుడు లైట్ ఉండాలి బాగున్నాయి మీ పుస్తకాలు బాగున్నాయి మా పుస్తకాల ఈ గదిలో తినటం మంచిది కాదు ఈ గదిలో ఉండటం మంచిది కాదు నిద్రపో ఈ గదిలో నిద్రపోవటం మంచిది కాదు కూర్చో ఈ గదిలో కూర్చోటం మంచిది కాదు నిల్చో ఈ గదిలో నిల్చోటం మంచిది కాదు చదువు ఈ గదిలో చదవటం మంచిది కాదు రవి ఆ గదిలో ఉన్నాడో లేడో సీత ఆ గదిలో ఉన్నదో లేదో శర్మగారు ఆ గదిలో ఉన్నారో లేరో నా కుక్క నా గదిలో ఉన్నదో లేదో రవి పుస్తకాలు రవి పుస్తకాలు ఆ గదిలో ఉన్నాయో లేవో మీరు మీరు ఆ గదిలో ఉన్నారో లేరో అతని కంటే ఇతను పెద్దవాడు మంచివాడు అతని కంటే ఇతను మంచివాడు ఈ కాఫీ కంటే ఆ కాఫీ మంచిది వేడి ఈ కాఫీ కంటే ఆ కాఫీ వేడిది ఇంటర్లాక్టిట్యూషన్ సుబ్బారావు చిన్నవాడు సీత శర్మ కంటే సీత చిన్నది నేను పెద్దది రవి పెద్దవాడు అతను అతని కంటే సురేష్ పెద్దవాడు సరళ అతని కంటే సరళ పెద్దది అతని కంటే సరళ చిన్నది రెస్పాన్స్ డ్రిల్ రవి ఇప్పుడు నువ్వు స్కూల్ కు ఇప్పుడు స్కూలుకు వెళ్లటం చాలా కష్టం నువ్వు ఇప్పుడు పూలు కోస్తున్నావా ఇప్పుడు పూలు కొయ్యం చాలా కష్టం శారదా ఇప్పుడు కలం కొంటున్నావా ఇప్పుడు కలం కొనటం చాలా కష్టం విమలా ఇప్పుడు మా ఇంటికి పోతున్నావాడు మీ ఇంటికి పోవటం చాలా కష్టం సుశీల కళ్ళజోడు పెట్టుకుంటున్నావా కళ్ళజోడు పెట్టుకోవటం చాలా కష్టం రమా ఆ కుర్చీలా కూర్చుంటున్నావా ఆ కుర్చీలో కూర్చోటం చాలా కష్టం ఉమా రమను తీసుకొస్తున్నావా రమణ తీసుకురావటం చాలా కష్టం లైట్ ఎప్పుడు ఉండాలి శర్మకు కాఫీ ఎప్పుడు కావాలి శారదకు లు ఎప్పుడు కావాలి ఎప్పుడూ కావాలి ఎప్పుడు చదవటం మంచిది కాదు